గణపతి ఉపమశ్రవస్తము బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వల్మో సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే గురంపరా ం సహనా సహనౌ భునక్తూ సహ దీర్యంకరవీస్విధీతమస్తుా కుత ఏతదాగా అనే ప్రశ్నకి చెప్పడం సమాధానం చెప్పడం మిగిలి ఉండదు మొదటి క్వైష తదా అభూత్ ఏషా విజ్ఞానమయ ఈ విజ్ఞానమయుడు ఆ సుశుప్త్యావస్థలో ఎక్కడ ఏ రూపంగా ఉన్నాడు ఏ ఏ స్వరూపమునందు ఉన్నాడు క్వ కస్మిన్ దేశే కస్మిన్ కాలే కస్మిన్ అధికరణే దేశమూ కాదు కాలము కాదు ఎందుకంటే విజ్ఞానమయుల్లోనే దేశకాల అంతర్గతములై ఉంటాయి కాబట్టి కస్మిన్ అధికరణే అభూత్ అనే విషయాన్ని చూసినాము ఇప్పుడు ఏత ఏతదా ఇలా ఉలిక్కిపడి లేచినట్టుగా వచ్చాడు కదా ఎక్కడి నుంచి అంటే ఏ అపాదానము నుండి వచ్చినాడు ఏదైనా వస్తుంది అంటే ఒక అపాదానం నుంచి వస్తుంది కావ్యము కారణము నుండి వస్తుంది ఇప్పుడు విజ్ఞానమయుడు కావ్యమైతే కారణం ఏమిటి కారణ కావ్య సంబంధం సో అలాగే చెట్టు అనే అపాదానము నుండి పండు వస్తుంది అలాగే విజ్ఞానమయుడు ఎక్కడి నుంచి ఏ అపాదాముల నుంచి వస్తున్నాడు అని ఈ చర్చ మొదలు పెట్టాలి దాని మీద పూర్వపక్షాలు వైశ తదాభూతి ప్రశ్నస్సు ప్రతివచనముక్తం మనం ప మంత్రం ఆఖరి అవతారిక దగ్గర ఉన్నాము అవతారికలోనే ప్రశ్న ప్రతివచనములు లేక పూర్వపక్ష సిద్ధాంతములు అవతారికలో భాగంగా అనేక ప్రశ్న నిర్ణయైన విజ్ఞానమయస్సు స్వభావత విశుద్ధి అసంసారిత్వం చెక్తం ఓకే కుత ఏతదాగాదిత్య ప్రశ్నస్ అపాకరణార్థ ఆరంభ అపాకరణము అంటే పక్కన పెట్టడం పక్కన పెట్టడం అంటే ఎలా కుదురుతుంది ప్రశ్నకి సమాధానం చెప్పేస్తే పక్కన పెట్టచ్చు జవాబు ఇచ్చి విద్యార్థి సంతృష్టులైతే ఆ ప్రశ్న పక్కన పెట్టచ్చు దాన్ని అపాకరణము అంటారు ఒక ప్రశ్నకి చేసేసాను ఇప్పుడు ఇంకా రెండో ప్రశ్నకి కూడా అపాకరణం చేయటానికి ఆరంభమవుతోంది శృతి ఆరంభిస్తోంది అని అనగానే పూర్వపక్షం నను ఎస్ గ్రామే నగరే వా అన్ త్రామా నగరా నసలీ రెండో ప్రశ్న అనవసరం పూర్వపక్షం ఎందుకంటే ఒక ఒకడు ఏదైనా ఒక గ్రామంలో కానీ నగరంలో కానీ ఉన్నాడనుకోండి మరో చోటకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వెళ్తాడు ఏ గ్రామంలో లేక నగరంలో తాను ఉన్నాడో అక్కడి నుంచే వెళ్తాడు ఉన్నది ఒక చోటను అక్కడి నుంచి మరో చోటకి వెళ్ళేప్పుడు ఇంకో చోట నుండి మరో చోటకు వెళ్ళాడుగా హైదరాబాద్లో ఉన్నవాడు నాగపూర్ వెళ్ళాలనుకోండి హైదరాబాద్ నుంచి నాగపూరు వెళ్తాడు కానీ విజయవాడ నుంచి నాగపూర్ వెళ్ళాడుగా హైదరాబాద్లో ఉన్నవాడు ఎక్కడి నుంచి వెళ్తాడు నాగపూర్కి హైదరాబాద్ నుంచే వెళ్తాడు అన్యత ఇంకో చోట నుంచి వెళ్ళాడు కాబట్టి ఎక్కడున్నాడో తెలిసిపోతే ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలిసిపోతుంది విజ్ఞానం ఏ అధికరణలో ఉన్నాడో అది డిసైడ్ చేశాం కనుక పరమాత్మ అనే అధికరణంలో ఉన్నాడు అని సెటిల్ చేశాం కనుక అది అక్కడి నుంచే వస్తాడు మళ్ళీ వేరే ఇంకో ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఇవన్నీ అనవసరం కదా తథా సతీ వైష తాభూత్వానేవా అస్ ప్రశ్న సో దట్ బీన్స్ తథాసతి తథా సతి అంటే ఏది ఉండడానికి ఆధారమో అది నిర్ధారణ అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు అదే అపాదానం అవుతుంది పరమాత్మ ఎన్ని అని నిర్ధారణ అయితే నిర్ధారితం అయిపోయింది కాబట్టి ఎక్కడి నుంచి వస్తాడు పరమాత్మ నుంచే వస్తాడు ఇదంతా కూడా రమణ మహర్షి బాగా చెప్పేవారండి ఇదంతా అధ్యాత్మ విద్య అలాగే రమణ మహర్షి చెప్పేవారు అలాగే నిసర్గద మహారాజు కూడా చెప్పేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విలక్షణమైన శైలిలో చెప్పేవారు మొత్తానికి అధ్యాత్మే చెప్పేవారు రమణ మహర్షి ఏమని చెప్పేవారంటే నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఎవరో తెలుసుకోవా అని చెప్పి నేను ఎవరు నేను ఎవరు అనగానే అసలు ఆ ప్రశ్న వాడు వేసుకున్నాడంటే వాడు అంతఃకరణం చాలా శుద్ధమైందని అర్థం నేను నేను ఫలానా నేను కర్తను భోక్తను అనే దృఢమైన అజ్ఞానంలో ఉన్నవాడు నేను ఎవరు అనే ప్రశ్న వేసుకో తర్వాత అలాంటి ప్రశ్న వేసుకోవాలి ఎవరైనా చెప్తే ఏమండి వీళ్ళకి ఎంత అలా పిచ్చ ఉన్నానా చక్కగా మనం భజన చేయాలి కీర్తన చేయాలి డ్యాన్స్ చేయాలి ఊరేగింపుకు ముందు కోలాటం చేయాలి ఇవన్నీ చేయాల్సింది పోయి నేను ఎవరంటాడేటువంటి మీద అనుకుంటాడు ఆ సంస్కారం అలా ఉంటుంది ఎవడు కర్మపరాయణుడైన వైదికుడు లౌకికుడు ఉన్నాడంటే ఓని ఎందుకండి నేను ఎవరు ఎందుకండి మనం వాళ్ళంతా డబ్బు సంపాదించాల్సి ఉన్నాయి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అని ఆ దృష్టిలో లౌకికుడు ఉంటాడు ఈ నేను ఎవరో ఉన్నది ఇటు లౌకికుడికి అక్కర్లేదు అటు కర్మఠుడికి అక్కర్లేదు కేవలము శుద్ధమైన అంతఃకరణంతో తన స్వరూపాన్ని తెలుసుకోవాలనే ప్రేమదలవాడికి మాత్రమే నేను ఏవాడాను అనేది పడుతుంది కాబట్టి నేను ఎవరో నువ్వు ప్రశ్న వేసుకో ఆ ప్రశ్న నిన్ను మూలానికి తీసుకెళ్తుంది ఎక్కడి నుంచి ఆ నేను వచ్చిందో అదే తత్వము అదే పరమాత్మ అని అలా చెప్పేవారు తర్వాత నిసర్గదత్త మహారాజు ఏమని చెప్పేవారంటే నేను ఉన్నాను అనే సత్యం దాని విషయంలో నీకేమైనా సందేహం ఉందా మీరు ఉందనకూడదు మా బానే ఒక ప్రశ్న అడిగారు కదా అని ఉందని అనకూడదు ఎందుకంటే నేను ఉన్నాను అనే విషయంలో సందేహం ఉండాలంటే కూడా మీరు ఉండాలి కాబట్టి మీరేమని చెప్పాలి లేదనే చెప్పాలి ఒకవేళ సందేహం ఉంటే మీ సందేహానికి ఏ సందర్భమేం లేదని మీరు గుర్తుపట్టి సందేహం లేదు ఎందుకంటే నేను ఉన్నాను అంటే దాంట్లో సందేహం పడిపోదేవాడు నేను ఉన్నాను అని తర్వాతనే సందేహం ఏదైనా కూడా కాబట్టి నేను ఉన్నాను అనే అనుభవంలో సందేహానికి కానీ విప్రతిపత్తి నేను లేను అనే విప్రతిపత్తికి కానీ నేను ఉన్నానా లేనా అనే సందేహానికి కానీ తాగు ఒక కఠోర సత్యం నేను ఉన్నాను ఏమండి నేను ఉన్నాను అనేది తెలుస్తుందా తెలుస్తోంది ఎలా తెలుస్తుందో తెలుసుకో ఎలా తెలుస్తోంది ఏదైనా ఒక ఒక ప్రకాశం ఉంటే కానీ ఏదైనా తెలియదు ఇప్పుడు ఘటన తెలుస్తోంది అంటే చైతన్య ప్రకాశంలో ఘటం తెలుస్తుంది ఘటం తెలుస్తోందంటే ఎక్కడ ఎందువల్ల తెలుస్తుంది ఎలా తెలుస్తుంది దానికి బోర్డు అంత కన్ఫ్యూషన్కి అవకాశం ఉంది నేను ఉన్నాను అనే సత్యం తెలుస్తోంది అసలు అది తెలిసిన తర్వాతనే మీకు జాగ్రత్తలుస్తా సంసారం అంతా నేను ఉన్నాను అనే సత్యం తెలిసాకనే ఇవన్నీ నేను ఉన్నాను అనే సత్యం తెలియకుండా ఈ సంసారం జ్ఞానం అనేది ఏమీ ఉండదు ప్రపంచ జ్ఞానం అనేది ఏమీ ఉండదు కాబట్టి నేను ఉన్నాను అని తెలుస్తోంది ఏ వెలుగులో నేను ఉన్నాను అనే సత్యం తెలుస్తోంది యు ఫైండ్ అవుట్ దాట్ బై విచ్ యు నో దట్ యు ఆర్ I ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దాట్ బై విచ్ ఐ నో దట్ ఐ అది తెలుసుకో అని నిసర్గదత్త మహారాజ్ చెప్పారు ఎక్కడి నుంచి చెప్పారా అంటే ఇదో ఇక్కడి నుంచి చెప్పారు ఇక్కడ క్వైష తదాభూత్ కుత ఏతదాదాత్ అని రెండే ప్రశ్న ఆ విజ్ఞానమయుడి గురించి వాళ్ళు నిద్ర లేచినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రెండే ప్రశ్న దాని మీద శంకరులు ఎంత లోతైన విచారం చేపట్టారో చూడండి కాబట్టి అధికరణ నిర్ణయం అయిపోయినది కనుక అధికరణం నుంచే వస్తాడు ఇంకో చోట నుంచి ఏమి రాడు కాబట్టి మళ్ళీ రెండో ప్రశ్న అనవసరము ఎత్రభూత్ తత ఏవ ఆగమనం ప్రసిద్ధం స్యాత్ కాబట్టి ఒకటే ప్రశ్న సరిపడుతుంది ఎందుకంటే ఎక్కడో స్థితి స్థితి ఉన్నాడు ఏ నీ అనున్నాడు ఆ స్థితి యొక్క ఆధారం పరమాత్మ అని నిర్ణయం అయిపోయిన తర్వాత ఇంక ఎక్కడి నుంచి వచ్చాడనే ప్రశ్న అనవసరం కాబట్టి ఆ మొదటి ప్రశ్న బాగుంది కానీ ఎక్కడున్నాడో అక్కడి నుంచే వస్తాడు అనేది ప్రసిద్ధం కనుక నాణ్యత మరో చోట నుంచి ఎక్కడి నుంచి రాడు కదా ఇది కుత ఏతదా ప్రశ్న నిరర్థకేవా కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న నిరర్థకము మళ్ళీ అక్కడి నుంచే వచ్చాడని చెప్పాలి మీరు ఎక్కడ ఉంటున్నారండి అంటే హైదరాబాద్లో ఉంటున్నామండి ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పాలి ఎక్కడ ఉంటారో అక్కడి నుంచే వస్తారు కదా అంటే దృష్టాంతాన్ని సరైన సెన్స్లో తీసుకోండి మీరు మరో నోటికి వెళ్ళి వచ్చారు అలా కాదుగా ఇక్కడ ఉన్న పరిస్థితి అది కాదుగా నిన్న నిద్రపోయేటప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలియ వచ్చేప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడున్నాడో అక్కడి నుంచే వస్తాడు కాబట్టి ఎక్కడున్నాడు అనే ప్రశ్న ఎక్కడ నుండి వచ్చాడు అనే ప్రశ్న రెండోసారి వేస్తే పునరుక్తి దోషం వచ్చింది దానికి కాబట్టి ఆ ప్రశ్న వ్యర్థము అన్నాడు పూర్వపక్ష శంకరులు కిం శృతి రూపాలభ్యతే భవత అంటే శంకర్లు కళ్ళు ఎర్ర చేశారు అక్కడ ఉన్న ప్రశ్నలు రెండు మంత్రంలో వేసిన ప్రశ్నలకి నేను వేసినవి కావు కానీ మంత్రంలో ఉన్నాయి ఆ మంత్రంలో ఉన్న ప్రశ్నలు అంటే వేదనలో వేసుకున్న ప్రశ్నలు అవి కాబట్టి ఆ రెండు ప్రశ్నలు వేస్తూ ఒక ప్రశ్నే సరిపడుతుంది అని ఒక అపనింద దాని మీద ఒక ఒక విమర్శ నువ్వు శృతిని విమర్శ చేసుకున్నావా అని అడుగుతున్నావు శృతి రూపాలబ్్యయా అంటే వేద మంత్రములు ఉపనిషత్తులని ఆశ్రయంగా చేసుకుని మనం తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసుకున్నాము అక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ రెండు ప్రశ్నల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ అక్కడ ఒకటి ఉంది కదా రెండు జ్ఞానవసరాలను అలా మొదలుపెడితే అలాగా పద్ధతి కాదు ఏదో చిన్న అధికాంశం ఉంటుంది పునరోక్తిలా అనిపిస్తుంది కానీ కొంచెం ఉపయోగపడితే చెప్పిందే చెప్పినా ఆ రెండోసారి మళ్ళీ మొదటిసారి చెప్పిందా రెండోసారి చెప్పినప్పుడు ఒక చిన్న అధికాంశం ఉంటుంది వన్ పర్సెంట్ అధికాంశాన్ని మనస్సులో పెట్టుకుని మొత్తం అంతా రిపీట్ చేసినా చేచ్చు తప్పేమీ కాబట్టి కాబట్టి అలా అర్థం కానీ పూర్త తక్కు పటిమను ఉపయోగించి నువ్వు శృతిని తిరస్కరిస్తున్నావా ఏమి శృతిని నిందిస్తున్నావా ఏమి అని ఉపాలంభం ఉంటే నిందించడం తెలుగులో ఏదో తప్పు కొడుతున్నావా ఉపాలంభం అంటే తప్పు కొట్టడం ఏమా వేదాన్ని మంత్రాలను తప్పు కొడుతున్నావా ఏమి అంటే ఆయన ఉంటాడు నా లేదన్నాడు మరి లేకపోతే నువ్వు అడిగిన నువ్వు లేవనొచ్చిన పూర్వపక్షానికి అర్థం ఏమిటి మరి ఈ పౌరపక్షానికి అర్థం అంటే ద్వితీయస్ ప్రశ్నస్ అర్థాంతరం శ్రోతుమిచ్చామి అత ఆనర్థక్యం చోదయామి అది రెండో ప్రశ్నకి ఇంకేదో విలక్షణమైన అర్థం ఉంటుంది అపాదానమా మాత్రం అన్నాను చూడలేదు మొదటి ప్రశ్న క్వైష తదాభూతి అధికరణము రెండో ప్రశ్న కుత ఏతడా అపాదానము అను అన్నావు కదా నేను మంత్రాన్ని నిన్ను తప్పు పడుతున్నాం ఎందుకంటే అపాదానమో ఉన్నావు కదా కుతహ అంటే అపాదానం అని చెప్తున్నావు అపాదానం అంటే అది అధికాంశమైన లేదు ఏది అధికరణమో అదే అపాదానం అవుతుంది పండు ఎక్కడుంది చెట్టుకు నుంచి పడింది ఎక్కడి ఏం ప్రెషన్ అది చెట్టుకున్న పండు నుంచి పడుతుంది చెట్టు నుండే కాబట్టి ఏది అధికరణమో అదే అపాదానం కాబట్టి ఏదో అపాదానము కంటే అధికాంశం ఏదో ఉండి ఉండాలి దాంట్లో నువ్వు అది ఏమైనా చెప్తావేమో నేను అపాదానమే అన్నట్లయితే ప్రశ్న వ్యర్థమవుతుంది అని నేను ఒక ప్రశ్న లేవనెత్తాను ఎందుకు లేవనెత్తానంటే నువ్వు కొంచెం ఆలోచించుకుని అపాదానార్థం కంటే అధికమైన అర్థాన్ని ఏమైనా చెప్తావేమో విన్నామని చాలా ఉత్సాహపడి నేను ఆనర్థక్యాన్ని అంటే కేవలము అపాదానము కొరకే అయితే ప్రశ్న వేయడం అనవసరం అంటూ ఒక నింద మాటను అన్నాను శృతిని నిందించట్లేదు ఆ శృతిని నువ్వు వ్యాఖ్యానం అసమగ్రంగా ఉందని నా అభిప్రాయం అని పూర్వపక్షం ఏవంతని పుత ఇది అపాదానాథతాను గృహ్యతే ఎందుకంటే అధికరణమే అపాదానం అవుతుంది కాబట్టి అపాదానము కంటే అధికాంశం ఏమన్నా నువ్వు చెప్తావా అందుకోసం నేను అలా లేవనెత్తాను ప్రశ్న అని అన్నావు కాబట్టి నువ్వేదో అధికాంశం విందామనుకుంటున్నావు నేను పనిచేస్తా ఆ కుతహ అనే పంచి నీకి అపాదానార్థాన్ని సో కుత అయితే అపాదానార్థత నగృహ్యతే కుత అనేదానికి అపాదానము అర్థంగా తీసుకోండి ఎందుకంటే కుత అంటే దేని నుండి అంటే అపాదానం అవుతుంది ఎందువలన అంటే అపాదానం అవుతారు ఎందువలన అంటే హేతు అవుతుంది కాబట్టి అపాదానార్థం పంచమే అపాదానే పంచమే హేతవు పంచమే దేని నిమిత్తముగా అది నిమిత్తార్థం కూడా పంచమే వస్తుంది పుతహ అంటే పంచమి పంచమి అంటే అవ్యయం తసిల్ తసిల్ అనేది పంచమ్యాస్ తసిల్ అక్కిమ్ అనే శబ్దానికి తసిల్ ప్రచయం చేస్తే పుతహ అవుతుందండి కాబట్టి దాంట్లో పంచమీ దాగి ఉంది దాగి ఉండడం అంటే వ్యాకరణం తెలిసిన వాడికి కనపడుతూనే ఉంటుంది దాగిరా దాగడమే లేదు కాబట్టి పంచమీకి అధికరణార్థం తీసుకుంటే పునరుక్త అనే దోషం నేను అధికరణార్థం తీసుకోను మరి అయితే ఏం చేస్తావా అపా ఎందుకంటే ఎందుకు తీసుకో అపాదాన అధికరణార్థం కాదు అపాదానార్థం ఎందుకు తీసుకోము అపాదానార్థత్వే పునరుక్త నా అన్యార్థత్వే అపాదానము అనే అర్థం చెప్తే పునరుక్తి దోషం వస్తుంది అపా ఏది అధికరణమో అదే అపాదానం అవుతుందా మళ్ళీ పిష్టపేషణం కృష్టపేషణం అంటే పిండినే మళ్ళీ పిండి చేయడం అనవసరం కదా ఏదే అధికరణమో అదే అపాధానం అవుతుంది పునరుక్తి దోషం నువ్వు అడ్డుపెడుతున్నావు కనుక నేను అపాదానార్థం కాకుండా మరో అర్థాన్ని చెప్పినట్లయితే నువ్వు చక్కగా బుద్ధిమంతులా వినాల్సి ఉంటుంది అడ్డుపడ్డానికి వీలుండదు కాబట్టి నేను అన్యార్థాన్ని స్వీకరిస్తాను అపాదానార్థాన్ని విడిచిపెట్టేస్తాను అస్తుతదిహీ సరే పోనీ అలాగే దాం అలాగే కానివ్వండి నిమిత్తార్థ ప్రశ్న నిమిత్తమనే అర్థం ఉంటుంది నిమిత్తమనే అర్థం ఉంటుంది పంచమీకి ఇప్పుడు వర్షము వలన వలన అంటే పంచమీ పంచమి అంటే వలన కంటే పట్టి ఈ మూడు కూడా ఇక్కడ వలన తీసుకోండి వర్షము వలన విత్తు అంకురించము అనే వాక్యంలో విత్తు అంకురించింది అంటే అంకురం ఏం నుంచి వచ్చింది విత్తనం నుంచి వచ్చిందా వర్షం నుంచి వచ్చిందా విత్తనం నుంచి వస్తుంది వర్షం నుంచి రాదు ఏమండి మరి అయితే ఈ వర్షము వలన అనే పంచమీకి అర్థం ఏమిటి అంటే అపాదానార్థం కాదు అది వర్షం పడబట్టి అంకురించింది లేకపోతే అంకురించింది కాదు కాబట్టి విత్తు విత్తు అంటే విత్తనము విత్తనము అపాదానము వర్షము నిమిత్తము కాబట్టి అపాదానం తీసుకోవద్దు మనం ఎందుకంటే ఏది అధికరణమో అదే అపాదానము అని నిర్ధారితం అయిపోయింది కనుక పరమాత్మ నుంచి వచ్చాడు విజ్ఞానం వేడు బ్రహ్మ నుంచి వచ్చాడండి వీడు మనిషి తాను బ్రహ్మ అని మనిషి ఏం చేస్తాడంటే ఏవో అయినవి కానివి ఊహించుకుని ఏడుచుకో కూర్చుంది మనిషి యొక్క లక్షణం తర్వాత ఓ మహాత్ముడు చెప్పాడు అది విని నేను ఆశ్చర్యపడిపోయాను ఆశ్చర్యపడిపోవడం అంటే ఏంటి ఆశ్చర్యకి కలిగి కింద పడిపోవడం అది ఒళ్ళకోడు వెంకట్రావణి చెప్పిన అర్థండి సో అది ఎవరింటే ఇప్పుడు ఇక్కడ నువ్వు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా ఉంటే అలాగా ఆనందంగా లేకుంటే నీవు జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండలేదు అని చెప్పి ఎంత బాగా చెప్పాడో నేను ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ నా యూ క్యాన్ నెవర్ బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే ఏదో ఒకటి ఊహించుకుని దుఃఖించడానికి మనిషి అలవాటు పడిన ఉంటారు ఏదో ఊహించుకోవడం ఎవడు మొహం పెట్టుకోవడం అయితే మరి మాకు ఇప్పుడు అలాగా మీకు చెప్పేది బాగానే ఉంది అద్భుతంగా ఉందండి కానీ మాకు ఏడుమోహంగానే ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే నువ్వో పనిచేయం మహాత్ములు చెప్పింది చెప్తున్నా ఇప్పుడు అమెరికాలో పాటిస్తారు ఈ నియమాన్ని ఇన్ఫెక్షను వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్లూ ఇన్ఫెక్షను ఈవెన్ కోల్డ్ కూడా వైరల్ ఇన్ఫెక్షనేగా వచ్చినప్పుడు వాళ్ళు ద స్టే అవే ఫ్రమ్ పబ్లిక్ ఉదాహరణకి నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే రోజుని స్వయంగా వచ్చి నన్ను విమాన వెక్కించాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తి అలా చేస్తాడు కూడా నేను సందేహం ఫోన్ చేసి స్వామీజీ నన్ను క్షమించాలి నేను రావట్లేదు ఒలే పోయి అంటే హేతువు చెప్తో నేను ఫ్లూ వచ్చింది నాకు ఐ డోంట్ వాంట్ టు హ్యాండ్ దిస్ ఫ్లూ టూ కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను నేను అక్కడికి రావట్లేదు ఐ డోంట్ వాంట్టు కమెంట్ ది కంపెనీ బయలుదేరేప్పుడు పది మంది వస్తాను అక్కడ కూడా నేను రాను ఎందుకంటే వాళ్ళకు వస్తుంది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వస్తుంది కోల్డ్ ఫ్లూ ఇవన్నీ అంటే నువ్వు రాకా అక్కడే ఉండవం చేటా ఇంట్లోనే ఉండు అతను ఏం చేశాడంటే మందు వేసుకుని ఆ ట్యాబ్లెట్లు ఏవో ఉంటాయిగా వేసుకుని ఏదో కూర్చొని టిఫిన్ కూడా అక్కడికే తెప్పించుకుని కూర్చొని నాలుగు రోజులు మూడు రోజులు రెండు రోజులు అలా ఉండిపోతే అలా చేస్తారు చాలా సెన్సిటివ్గా ఉంటారు అడ్వాన్స్ సొసైటీస్ కదా సెన్సిటివ్గా ఉంటాయి అదేవిధంగా మీకు హృదయంలో ఏదైనా దుఃఖం ఉంటే ఫ్లూ వచ్చినట్లు లెక్క మీరు ఎవరికి మీ ముఖం చూపించద్దు ఎందుకంటే మనస్సుకి శరీరానికి తేడా ఉందండి శరీరానికి వైరస్ అటాక్ అయితే మనస్సుకి దుఃఖం వైరస్ లాంటిది దుఃఖం కానీ ద్వేషం కానీ కోపం కానీ తాపం కానీ మీ మనస్సులో కలిగిన వెంటనే ఫ్లూ వచ్చిన వాడు ఎలా అయితే గిత్తులతో వెళ్ళి తలపేసుకుంటాడో అలాగే నువ్వు కూడా గదిలోకి వెళ్ళి తలపేసుకుని చీకట్లో కూర్చోవు రాతికపోతే నన్ను సిటీ మీద ప్లు వచ్చినవాడు ఏం చేస్తాడు ట్యాబ్లెట్ ఏదో వేసుకుని అలా పడు ఉంటాడు అలాగే నువ్వు కూడా గదిలో పడు ఓంకారాలని జపం చేసుకో ప్లు జ్వరం తగ్గిపోయిన వెంటనే బయటకు వస్తాడు అలాగే నువ్వు కూడా నీ మనస్సు ప్రసన్నమైపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు నీ ముఖం ఇంకొకటి చూపించు అని చాలా బాగుంది సలహా కాబట్టి వీడి స్వరూపం ఆనందం బ్రహ్మ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ అపాదానార్థంలో సమస్య ఉంది ఎందుకంటే అధికరణ వైశ తదాభూత నిర్ధారించిన తర్వాత ఇంకా మళ్ళీ అపాదానార్థత పునర్క్తి కాబట్టి నిమిత్తార్థతని కాబట్టి బ్రహ్మ నుంచి వచ్చాడు విజ్ఞానం వేడు కానీ ఎందుకు ఎందువలన వచ్చాడు బ్రహ్మ నుంచి సడన్గా ఊడిపడ్డానికి హేతు ఏమిటి ఇది గమనించదగ్గ విషయం కాబట్టి అధికాంశము ఉన్నది నిమిత్తమిహాగమనమి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడంటే దేనికి వచ్చాడు దుఃఖభూయిష్టమైన దేహము ఇంద్రియాల్లోకి మనస్సులోకి వచ్చాడు స్వరూపత బ్రహ్మ ఆనందఘనమైన బ్రహ్మ ఎన్నున్నవాడు దుఃఖభూయిష్టమైన శరీరంలోకి మనస్సులోకి వచ్చాడు అంచేతనే ఎదరవాళ్ళను నిద్ర లేకూడదు ఎందుకంటే వాణ్ణి ఆ బ్రహ్మలో నుండి ఈ సంసారంలోకి తీసుకురావడం ఆ పాపం మనం ఎందుకు మూటకూడదు ఆ పని మనం ఎందుకు చేయాలి నిద్ర లేకూడదు పని మానేసుకోవాలి తప్ప నిద్ర లేకూడదు పని మానేసుకుంటే మానేసుకోవాలి సో మొన్న ఐదు గంటలకి నేను బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళా ఎర్లీ మార్నింగ్ ఆ డేట్ కీపరు సెక్యూరిటీ అతను తాళం వేసి నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి గేటు దూకుదామని ట్రై చేశా అది ఏ దూకడానికి దూకివ్వండి గేట్లు దూకులు నాకు అలవాట ఎవరిని నిద్ర లేకుండా గేట్లు దూకడం ఇప్పుడు ఉదాహరణకు ఈ ఉన్నప్పుడు మన సోదరుడు మన మిత్రుడు ఉన్నాడుగా అతని ఎందుకు నిద్రపోవడం పోపం ఎప్పుడు కొడుకున్నాడు ఏవో నేను గేటు దూకిపోయినండి పొద్దున్న ఐదు గంటలకు ఆ గేటు దూకచ్చు ఇటు నుంచి ఇటో కాలు వేసి అటో కాలు వేసి అలా దూకి ఇప్పుడు కొంచెం కష్టమవుతుందేమో చెప్పలేను కానీ ఆ గేటు కన్స్ట్రక్షన్ని బట్టి ఉంటుంది మధ్యలో ఏదైనా ఉంటే దూకేయచ్చు కాబట్టి దూకుదామని చూస్తే ఆ గేటు దూకడానికి సుఖరాము అనుకూలంగా లేదు ఆ బయట ట్యాక్సీ అతను కారు అతను ఉన్నాడు రాబోయాడు నేను ఎయిర్పోర్ట్కి తీసుకుపోతానంటే నువ్వు గేటు అవుతాను నువ్వు నేను ఇక్కడ మేకప్ దాని అంటే పాపం నిద్రపోతున్నాడు కదా అని ఐదు నిమిషాలు ఎంతో వెయిట్ చేశాను ఇంకా టైం ఉంది లేక పర్లేదు లేదు ఈ లోపల లేచాడు ఈ లోపల ఎందుకు లేచేదంటే అప్పటికే అది అయిపోయింది అప్పటికే ఆల్రెడీ మూమెంట్ ప్రారంభమై లేచాడు ఆమె లేచాడు ఆ తలపి ఏంటంటే తీశాడు అప్పుడు నేను వెళ్ళిపోతూ పోయా నిద్ర లేపబుద్ధి కాదు నిద్రపోతున్నవాడిని ఎందుకంటే ఇక్కడికి వస్తాడు ఇక్కడికి ఇహ ఆగమనం ఇహ అంటే దుఃఖభూయిష్టమైన మనస్సులోకి రోగభూయిష్టమైన శరీరంలోకి వస్తుంది ఏముంది అంతకంటే ఇప్పుడు పెద్ద వయసు వచ్చేప్పటికీ ఈ రెండే మిగులుతాయి దుఃఖ భూయిష్టమైన మనస్సు రోగభూయిష్టమైన శరీరం మనస్సు ఇమోషనల్గా భ్రూయిస్తుంద్రూయిస్తుంటే చిన్న చిన్న గాయాలు అవి మరీ బ్లీడింగు కాదు అసలే లేవనడానికి వీలు లేదు చిన్న చిన్న గాయాలు ఇప్పుడు కొడుకు ఉన్నాను కొన్ని కొడుకు చెప్పిన మాట వెండి వాడి ధోరణలో వాడిపోతూ ఉంటాయి అదొసి కొడుకు డబ్బు లోభం చూపిస్తుంది వీడు చూపించిన లోపం వీడు ఎనగమే లోభమా డబ్బు మీద లోభం వీడికి అయితే వీడు ఇప్పుడు కొంచెం ఉదార స్వభావం గలవాడయ్యా పెద్ద వయసు దేవుడికి కొంచెం డబ్బు మీద ఈ వేదాంతం విని విని కొంత డబ్బు మీద పిచ్చి తగ్గింది కానీ కొడుకు తగ్గద్దు వాడికి ఎందుకు తగ్గుతుంది వాడు ఇంకా అలాగే ఆ డబ్బులు పట్టుకుంటూ ఉంటారు తర్వాత కోడలు ఒక్కపిసరం వినయంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అమ్మాయి జిమ్కి వెళ్ళి వస్తాను మావి గారు ఉంటుంది కూర్చొని పోకాలు ఎప్పుడు కూర్చుంటే అమ్మాయి ప్యాంట్ వేసుకొని జిమ్కి పోతానంటుంది అరే వినయం లేదు పెద్దరిక లేదు ఏమీ లేదు ఇలా ఉంటాయి బ్రూయిస్లు బ్రూయిస్ ఇమోషన్స్ దాంట్లోకి వస్తాడు వీడి దిద్దరు లేచి ఆ మనస్సులోకి వస్తాడు ఈ కంగారే ఉంది దేహంలోకి వస్తాడు ఎలాంటి దేహంలోకి వస్తాడు మోకాళ్ళ నెప్పుడు కోలి స్టీరాలు ఇవి ఇలాంటి దేహంలోకి వస్తాడు కంగారే ఉంది కాబట్టి ఇక్కడికి ఇది ఎవడూ తెలియదు తనంతట తాను రావడానికి ఇష్టపడే ఆగమనం కాదు ఈ ఆగమనాన్ని ఎవడూ ఇష్టపడ్డు అది అభీష్టమైన ఆగమనం కాదు అభీష్టం కాకుండా వీడు ఉత్సాహంతో వచ్చేది ఏమీ లేదు ఇక్కడ అయినా కూడా వచ్చేస్తున్నాడు ఏమిటి హేతులు ఏమిటి దాన్ని మనం తెలుసుకోవాలి అని ఇదంతా పూర్వపక్షం కదూ పూర్వపక్షం కాబట్టి పూర్వపక్షం ఏమంటాడంటే హేతువర్థం చెప్దాము సరే పూర్వపక్షం ఎంత బలంగా పెట్టడం నేను కూడా పూర్వపక్షంతో ఐడెంటిఫై అయ్యి చెప్పేశాను ఇందాక నుంచి మీకు పాఠం అపాదానార్థాన్ని తిరస్కరించేసి హేత్వార్థాన్ని నిమిత్తార్థాన్ని నిమిత్తార్థం అదే హేతువా నిమిత్తం ఇంచుమించు ఒకటే హేత్వార్థం అన్నా నిమిత్తార్థం ఒకటే కాబట్టి అలా చెప్పుకుందాము అని పూర్వపక్షం అన్నాడు ఇప్పుడు సిద్ధాంతం అది సిద్ధాంతమేనా ఎందుకంటే నిమిత్తార్థతాపి ప్రతివచన వైరూప్యాత్ నిమిత్తార్థం కూడా యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే ప్రతివచన వైరూప్యాత్ రిప్లై ప్రశ్నకి తగ్గట్టుగా ఉండాలి రిప్లై వస్తుంది ప్రశ్న ఒక దారిలోనూ రిప్లై మరో దారిలోనూ ఉండకూడదు అంటే టెక్స్టే కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనే ఒక గీతలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకు అర్థం ఇది అని మీరు చెప్తారు ప్రశ్నకు అర్థం చెప్పేప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన రిప్లైకి సూట్ అవ్వాలి అర్థం ఆ అర్థాన్ని శ్రీకృష్ణుడు పొంది ఆ శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నను అర్థం చేసుకుని ఈ సమాధానం చెప్పాడు అని ఆ కరెక్షన్ ఉండద్దు మీరు ప్రశ్నకి అర్థం మరో అర్థం చెప్పి శ్రీకృష్ణుడు ఇంకోలా అర్థం చేసుకుని దానికి సమాధానం చెప్పాడన్నట్టుగా ఉండకూడదు వ్యాఖ్యానం ప్రశ్న ప్రతివచన యోహ సారూప్యం అంటారు ఎందుకంటే ప్రశ్న మంత్రంలోనే ఉంది ప్రతివచనము మంత్రంలోనే ఉంది మంత్రం యుక్తియుక్తంగా ఉంది అని అంటారా అసందర్భంగా ఉందని అంటారా మంత్రం సందర్భంగానే క్లీన్గా ఉంది అంటే ప్రశ్న ప్రతివచనము స్వరూపంగా ఉండాలి తగినట్టు శంకర్లు ఏమంటున్నారంటే నిమిత్తార్థత కూడా స్వీకార్యం కాదంటున్నారు ఇక్కడ పంచమికి కుతహ అనే పంచమికి నిమిత్తార్థం కూడా స్వీకార్యం కాదు ఎందుకంటే ప్రతివచన వైరూప్యాది ప్రతివచనానికి ఆపోజిట్ ఉంది ప్రతివచనం ఏమంటే చూస్తే ఆల్ దాట్ వెల్కామ్ ప్రతివచనం ఏమని చెప్తున్న ఇరవై తరువాతి మంత్రమే ప్రతివచనం సయతోర్ణనాభిష్టంతు నోచ్చేత్ అని మొదలుపెట్టి ప్రతి ప్రతివచనం అధికరణార్థంలో వస్తుంది పూర్ణనాభి దృష్టాంతం చెప్తున్నారు పూర్ణనాభి అంటే సాలీడు సాలిపురుగు శాలిపురుగు తన చుట్టూ గూడుని నిర్మాణం చేస్తుంది ఆ గూడికి సాలెపురుగు అపాదానం ఇది మనం ఉండకోపనిషత్తులో అక్కడ చూశాం కాబట్టి అపాదానార్థంగా వస్తుంది ప్రతివచనం కాబట్టి నువ్వేమో అపాదానార్థం పనికిరాదని నిమిత్తార్థం చెప్తే అక్కడ నిమిత్తార్థం రావాలిగా కాబట్టి ప్రతివచనముతోటి అది పొసగూట లేదు ప్రతివచనానికి విరోధంగా ఉన్నది ఏది నిమిత్తార్థం చెప్పినట్లయితే తర్వాత ప్రతివచనం ఏమిటో ఉత్పత్తి ప్రతివచనే శూయతే ప్రతివచన ఎలా ఉందో వీడు లేచాడు వీడు వచ్చాడు పైకి ఎవడ ఉంటే పైకి వచ్చాడు వీడు పైకి వస్తూనే ఈ దేహంతో పాటుగా జగత్తంతా కూడా పైకి వచ్చింది అయాం వస్తుంది అయాం వచ్చి ఆగిపోదు అయాంతో పాటుగా బాడీ వస్తుంది బాడీ వచ్చిందంటే జగత్తు వచ్చేస్తుంది కాబట్టి అయాం ద బాడీ అండ్ అడె జగత్ అంటే దేశకాల వస్తు అన్నీ కలిపి వచ్చాయి నేను వచ్చాను నాతో పాటుగా ఈ జగత్తు కూడా వచ్చింది కాబట్టి ప్రతివచనంలో ఏమని చెప్తున్నారంటే బాండ్ ఫైర్ నుంచి మినుగురులు నిప్పు రవ్వలు వచ్చినట్టుగా నేను వచ్చాను ఈ జగత్ వచ్చింది అని ప్రతివచనంలో చెప్తున్నారు అంటే ప్రతివచనంలో నిమిత్తార్థం ఏం చెప్పట్లా అపాదానార్థమే చెప్తున్నారు మినుగురులకి నిప్పు నిమిత్తమా అపాదానమా అపాదానమా నిమిత్తం కాదు అధికరమా నిప్పు ఉండబట్టి మినుగురులు వచ్చే కాదు నిప్పులోంచి వచ్చే మినుగురు కాబట్టి అపాదానార్థమే ప్రతివచనంలో వినబడుతోంది కాబట్టి నువ్వేమో నిమిత్తార్థంలోకి పోతానంటే వైరుప్యం వచ్చేస్తుంది తను సకల జగత్తు కూడా అగ్ని యొక్క ఆదిశబ్దం చేత సముద్రం నుంచి అలలు వచ్చినట్టుగా అన్నారనుకోండి అది నిమిత్తార్థం అవుతుందా అపాదానార్థం అవుతుందా అపాదానమే అవుతుంది ఆ పదాలు తెలుస్తున్నాయండి నరి విస్ఫులింగా విద్రవణే అగ్నిమిత్తం అగ్నిహీ నిమిత్తం అపాదానమేవతు నిప్పురవ్వలు పైకి రా వచ్చుట ఎందు ఉద్గమనం పైకి వస్తాయి నిప్పురలు పైకి రవ్వలు పైకి నిప్పురవ్వలు వచ్చుతయందు అగ్ని నిమిత్తం కాదు అపాదానం అపాదానమేవా నిత్య నపంసకలంగా అపాదానం అందుకోసం అపాదానమేవా అంటే అగ్ని అపాదానం అవుతుంది తప్ప నిమిత్తము కాదు కాబట్టి అపాదానార్థం తీసుకుంటే పునరుత్తి నిమిత్తార్థంలోకి మీరు వెళ్తే నిమిత్తార్థం తీసుకుంటే ప్రశ్నకి ప్రతివచనము పోసగకుండా పోతుంది తరమాత్మా విజ్ఞానమయ ఆత్మన అపాదాన శూయతే అస్మాత్మనస్మిన్ వాక్యే ఎలా అయితే నిపుణములు అగ్నించొచ్చాయో అదేవిధంగా అస్మా అదేవిధంగా ఇరవయో మంత్రం రాబోయే మంత్రాన్ని చెప్తున్నారు అస్మాదాత్మన సర్వే ప్రాణ సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాన్ని ఇచ్చి ఎలా అయితే నిప్పు అగ్ని నుండి నిప్పు రవ్వలు వచ్చాయో అదేవిధంగా ఈ పరమాత్మ నుండి సర్వ ఇంద్రియములు వచ్చాయి మనసు కన్ను చెవి మొదలైన వచ్చేవి ఎప్పుడైతే ఇంద్రియాలు వచ్చేయో సకల లోకాలు ప్రకాశించేవి అని చెప్తున్నారు అంటే అక్కడ ఆ ఈ జగత్తుకి ఈ విజ్ఞాన వయుడికి వీడి ఇంద్రియాలకి వీడి జ్ఞానాలకి వీటన్నిటికీ కూడా ఆ పరమాత్మ చైతన్యము అది అపాదానుముగానే చెప్పబడుతోంది కానీ నిమిత్తముగా చెప్పబడుతుంది ఏమండి మీరు చెప్పండి నన్ను ఒక ఆయన అడిగాడు విష్ణువు గొప్ప శివుడు గొప్ప అని అంటే నేనన్నాను నువ్వు గొప్ప అని నువ్వు గొప్ప ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు నిద్రపోయినప్పుడు విష్ణువు లేడు శివుడు లేడు నువ్వే ఉన్నావు నువ్వు నిద్ర లేవాలి నువ్వు రావాలి నీ చైతన్యంలో ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశం రావాలి ఆ ఇంద్రియాలలో శబ్దస్పర్శాదులు విషయాలు రావాలి అంటే జగత్ వచ్చిందనమాట ఆ జగత్తు వచ్చాక ఈ జగత్తుకి క్రియేట్ చేసింది విష్ణువా శివుడు అని నువ్వు ప్రశ్న వేయాలి అంతవరకు విష్ణువు లేడు శివుడు లేడు దేవుడు లేడు దయ్యము లేదు గాడు లేడు మరొకటి లేడు నువ్వు వచ్చాకనే ఇవన్నీ వస్తాయి నువ్వు గొప్ప భక్తుడు గొప్పనా దేవుడు గొప్ప అంటే భక్తులే దేవుడిని గొప్పవాడిని చేస్తారు భక్తులే దేవుని గొప్పవాడిని చేస్తారు దేవాశున భక్తాపిన అని ఆవిడ ఉన్నాడు భక్తులు లేకుండా దేవుడు గురించి విన్నారండి ఎప్పుడైనా మీరు అలాగంటే దేవుడే ఉంటాడు భక్తుడు ఉంటేనే దేవుడు ఉంటాడు ఈ అధ్యాత్మ విద్య కాబట్టి ఏ పరమాత్మ చైతన్యం నుంచి సర్వము రిప్లై చెప్తున్నారు అక్కడ అస్మాదాత్మనహాని పంచమీ ఏకవచనం అపాదానార్థంగా చెప్తున్నారు నిమిత్తార్థంగా ఏం చెప్పట్లేదు ఎలా అయితే అగ్ని నుండి నిను నిపువలు వచ్చాయో అదేవిధంగా విజ్ఞానమయుడు ఈ విజ్ఞానమయుడైన ఆత్మ ఈ విజ్ఞానమయ ఆత్మ వీడికి పరమాత్మ అపాదానము ఆత్మన అపాదానత్వం శ్రూయతే అస్మాదాత్మన ఇచ్చేతస్మిన్ వాక్యే కాబోయే అస్మాదాత్మన అనే వాక్యంలో పరమాత్మ అపాదానముగానే చెప్పబడుతోంది విజ్ఞానమయుడికి కాబట్టి అపాదానాథమే మనం స్వీకరించాలి అపాదానార్థం శంకరులు చెప్పబోతే పూర్వపక్ష అడ్గొచ్చాడు ఆ పూర్వపక్షం అంతా తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ అపాదానార్థంలోకే వచ్చినాం తస్మాత్ ప్రతివచన వైలోమ్యా కుత ఇది ప్రశ్నస్ నిమిత్తక్యే తస్మాత్ అంటే కాబట్టి కాబట్టి అంటే పైన చెప్పిన విధంగా మీరు అపాదా నిమిత్తార్థం తీసుకుంటే ప్రతివచనంతో వినోదం వచ్చేస్తుంది కాబట్టి తస్మాత్ ప్రతివచన వైలోమ్యాత్ ప్రతివచనానికి అనురూపంగా ఉండాలి కానీ విరూపంగా ఉండకూడదు అనులోమంగా ఉండాలి కానీ విలోమంగా ఉండకూడదు ప్రతివజనం ఇటు సమాధానం అటు ఆ ప్రశ్న ఇటు సుప్రతివజనం ఇటు ఉండకూడదు కాబట్టి విజయవాడ వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుందంటే బాంబే వెళ్ళి ట్రైన్ గొరగలో వస్తుందని చెప్పకూడదు ఇటు ఇటు విజయవాడ ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండకూడదు కాబట్టి అందుకోసమది ఈ ప్రశ్న కుత ఏతదాకాగా అనేదానికి నిమిత్తార్థాన్ని వర్ణించుటకూడదు అయితే ఇంక నిమిత్తార్థం కాకపోతే అప్రాధానార్థమే మళ్ళీ పౌరపక్ష నను అపాదాన పక్షేపీ పునరుక్త దోష ఆమె మరి ఇద్యాక్షణించి వాళ్ళు మాట్లాడింది ఏమిటి నేను పునరుక్తి ఉంటుంది అపాదానం అనే అపాదానం అనే అర్థం తీసుకోవడం వల్ల పునరుక్తి వచ్చేస్తుంది క్వైష అన్నప్పుడు క్వైష తదాభూత అన్నప్పుడు ఏది అధికరణమో అదే అపాధానం అవుతుంది మళ్ళీ కొత్తగా ఇది అధికరణము ఇది అపాధానము చెప్పక్కలేదు అలలు ఎక్కడున్నాయి సముద్రములందు ఉన్నాయి అలలు ఎక్కడి నుంచి వచ్చాయి మళ్ళీ ఎందుకండి ఆ ప్రశ్న ఉన్న అలలు సముద్రము నుండే వస్తాయి కాబట్టి అని ఇంతకుముందు మేమంటే నువ్వేమో తలకాయ ఊపేవు మేము నువ్వేదో ఎక్స్ట్రా ఏదో చెప్తావు అని అనుకుంటే మళ్ళీ మొదటికే పట్టుకు వచ్చేవాయా మళ్ళీ అపాదానమే అంటే పునరుక్తోష పునరుక్తిదోషం వస్తుందిగా నైష దోష అటువంటి పునరుక్తిదోషము లేదు అపాదానాథమే పునరుక్తిదోషం లేదు ప్రశ్నాభ్యాం ఆత్మని క్రియాకారకఫలాత్మతాపోహస్ వివక్ష ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే అపాదానము అధికరణము అని అలా అనిపించినా అసలు అల్టిమేట్గా చెప్పదలుచుకున్నది ఏమిటంటే అల్టిమేట్గా అద్వైతంగా అద్వై వచ్చేది లేదు పోయేది లేదు ఏమండి ఇంకే అపాదానము అధికరణము తాత్కాలికంగా మనం మోడల్ కింద పెట్టుకున్నామే కానీ అల్టిమేట్గా అపాదానము అదే అపాదానం నుండి వచ్చేది అదే అధికరణము అదే అధికరణంలో ఉండేది అదే రెండు రోజులు లేనే లేదు అదే అధికరణం అదే అధిక్రియమానము అదే ఆధారము అదే అధ్యేయము అదే అపాదానము ఊడిపడేది కూడా అదే రెండు రోజులు లేదుగా కాబట్టి మేము చెప్పదలుచుకున్నది జగత్తు బ్రహ్మ నుండి వచ్చింది అంటే బ్రహ్మాపాదానము జగత్తు బ్రహ్మ నుండి తల్లి నుంచి పిల్లవాడు వచ్చినట్టుగా వచ్చింది అది కాదుగా చెప్పదలుచుకున్నది అది కాదు మేము చెప్పదలుచుకున్నది మరి ఏమిటి మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఈ రెండు ప్రశ్నలు వేయడం ద్వారా రెండు ప్రశ్నలు వీటి వల్ల మేము నిరూపించదలుచుకున్నది విజ్ఞానమయ ఆత్మయందు క్రియా సంబంధము కారక సంబంధము ఫల సంబంధము అనే మూడింటిని వీడు నెత్తి మీద వేసుకుని వీడు సంసారంలో గెలవెల్లాడుతూ ఉన్నాడు ఈ మూడు కూడా విజ్ఞానమయ ఆత్మయందు యథార్థంగా లేవని చెప్పడం కోసం మేము ఇదంతా మొదలుపెట్టాము అపోహ తొలగించుట ఉహా అపోహ వీడు ఊహ చేసుకుంటాడు ఏమని ఈ డబ్బంతా ఏమైపోతుందో అని ఊహ చేసుకుంటాడు అపోహ అరే ఈ డబ్బు పట్టుకొచ్చింది కాదు నువ్వు పట్టుకెళ్ళేది కాదు బెంగ పెట్టుకోకు అన్నది అపోహ ఊహ అపోహ ఊహాపోహలు ఉంటాయి లేకపోతే ఈ సంసారంలో చూస్తే ఆశ్చర్య వాళ్ళు కోట్లు ముందు కోట్లకు పడగలెత్తి ఆ కోట్లన్నీ ఊడిపోతూ ఉంటే అలా ఏడుస్తూ కూర్చుంటారు